అవతారు పరాకుశేయకు అపరాధముగానంతకు వివరింపగనీవే గతి విష్ణుడ మన్నిసదే నాకు నాకే నీ సన్నిధానము కల్పించుకొని చే కొని విన్నపములెల్లా చేయుచున్నాడను కాకుశేసి నన్ను వీడెంత గట్టువాయనకా శ్రీకాంత నీవింతటనువు చిత్తగించి వినవే చూచి చూచి నీ మూరితి చేసుకొని చేతనాలో ధ్యానము చేయుచున్నాడను కాచుకొని దీనికి నాకు కారణమే మనక ఏ చోట నీ హరియదలో నుండగదే కోరి నూరక నీ గడించుకొని చేరినీ ఊడిగములు చేయుచువున్నాడను ఈ రీతులు శ్రీవేంకటేశ్వర ఇవి ఏటి సలిగెలనకా నారాయణ సర్వేశ్వరుడవు తను నేల గదే